శ్రీగురుజ్యో నమ హరి ఓం గణ్వా గణపతిబ్రిహవామహేకీనా పునస్థ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్తీలసాదనం శ్రీమహానాధితయే నమో సదాశివసా శంకరాచార్యమ్యమా రాచార్య పర్యంతా మండే ఉద్ధరే నాత్మానవసే ఆత్మ హ్యాత్మన బంధు ఆత్మై విపురాత్మన తదా భాష్యకారద యోగారూఢత ఆత్మనా ఉద్ధృత అతేది జీవితంలో అర్థకామాలు ఉంటాయి అంటే ఏవో మనం కామనల్ని కలిగి ఉండటం వాటిని పరిపూర్తి చేసుకోవటం కోసం ధనము ఇత్యాది రిస్వర్సెస్ వాటిని సంపాదించుకోవటం సో అర్థము కామం ఎప్పుడైతే అర్థకామాలు దాని పక్కనే ధర్మం కూడా అంటే ఈ కామనల్ని పరిపూర్తి చేసుకుందుకు ఈ అర్థాన్ని సంపాదించటానికి కొంత ఈశ్వరుని యొక్క సహాయాన్ని కూడా తీసుకుంటారు దాని పేరు ధర్మము ఆ కాంటెక్స్ లో ధర్మము అంటే అర్థం కాబట్టి మామూలుగా లోకంలో మానవుల యొక్క జీవన శైలిని మనం చూసినట్లయితే అర్థకామాల వెంబడి కొడుకుని తీసుకో తీరుస్తూ ఉంటారు మధ్యలో సమయానికి సందర్భానికి తగ్గినట్లుగా ఈశ్వరుని కూడా ఆరాశిస్తూ ఏమో కార్య కర్మలోని కర్మలోనే చేసుకుంటూ దేవాలయాన్ని దర్శిస్తూ పూజలోనే చేసుకుంటూ ఆర్షణం దీన్ని ధర్మ అర్థకామములు అని అంటారు ప్రధానంగా అర్థకామాలు ఉంటాయి ఈ అర్థకామాలు ఒక్కటే అయితే కొంపము ఉంటుందో అని కొంత అయితేనేమి మరో కారణంగా అయితేనేవి ఒక సొంత కూడా ఉంటుంది ప్రధానంగా ఇలాగ త్రివర్గంలో ఉంటారు ఈ త్రివర్గంలో మనిషి సంసార బంధంలో ఉన్నాడనే లెక్క ధర్మం ఉన్నా కూడా సంసార బంధంలో ఉన్నాడనే లెక్క కాబట్టి కేవలము అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి వస్తున్నాము లేకపోతే పూజ చేస్తున్నాం కాబట్టి మనము సంసార బంధం నుంచి బయటపడిపోతామని అనుకోకూడదు కూడా సంసార బంధంలో భాగమే అవుతుంది మీరు ఎంతవరకైతే అర్థకాలముల యొక్క పరిపూర్తి కొరకు ఈశ్వరారాధన చేస్తారో అటువంటి ధర్మం అంతా కూడా సంసారంలో భాగమవుతుంది సో ఈ స్థితిలో ఆరు వృక్షు నేను మోక్షాన్ని పొందాలి ఈ సంసార సంధం నుంచి విముక్తుల్ని కావాలి దానికోసం సా జ్ఞానాన్ని సంపాదించాలి ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అంటే కర్మయోగము బహిరంగ సాధనము ధ్యానయోగము అంతరంగ సాధనము అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ అంతరంగ సాధనాన్ని ఆ బహిరంగ సాధనాన్ని కూడా మనం జీవితంలో అమలుపులో పెట్టుకోవాలి దాన్ని యోగము అంట యోగమే ోగమైనా యోగమే సో పొద్దున్న సాయంకాలం నియమితమైన సమయాలలో చేసే సాధనకి ధ్యాన యోగము ఉంటారు మిగిలిన రోజంతా చేసుకునేటువంటి బాహ్యములైన ఉంటాయో అది ఫలాపేక్ష లేకుండా ఈశ్వరాత్మణ చేసే సందర్భంలో దానికి కర్మయోగము కాబట్టి మన జీవితంలోకి యోగం కావాలి నేను యోగిని కావాలి అనేటువంటి దృఢమైన ఆకాంక్ష కలిగి ఉండాలి మనిషి అలా ఉన్నవాడు ఆరు దుక్షుడు అనబడతాడు ఆరు యోగారోహ స్థితిని పొందాలనే ఆకాంక్ష కలవాడు ఆ విధంగా కొంతకాలం కర్మయోగము ముందుకు తీసుకువెళ్తే అంతఃకరణం అశుద్ధమవుతుంది ధ్యాన యోగాన్ని చక్కగా అభ్యాసం చేసుకోనట్లయితే మనస్సు యొక్క విక్షేపమంతా పోతుంది అటువంటి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రసన్నమైన మనస్సులో ఆత్మరూపుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు అయిపోయిందంటే జీవన్ముక్తి వచ్చేసింది ఆ స్థితి యోగారూఢ కాబట్టి మనిషై పుట్టినందుకు మొట్టమొదటి ఆరోక్షువుగా జీవితాన్ని మంచుకుని ఈవెంచి వెళ్ళి అంటే కొంతకాలానికి యోగారూహుడు అయితే రాయి ఇది మార్గం కాబట్టి ఈ ఎవడైతే ఈ విధంగా యోగారూహుడు అవుతాడో లేదా యోగారూహ స్థితిని చేరుకునే మార్గంలో ఉండి అడుగు వేస్తూ ఉన్నాడో వాడు మాత్రమే తనను తాను ఉద్ధరించుకున్నట్టు లెక్క ఉద్ధృతో భవతి ఆత్మా ఆత్మనా ఉద్ధృతో భవతి తనను తాను ఉద్ధరించుకోవాలి ఈ శ్లోకంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి చుట్టుముట్టూ ఉండేవాడు కొంత కొద్దు మొక్క సహాయం చేస్తారు సహాయం చేస్తారు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఇది ఎలాంటిదంటే డైటింగ్ చేయటం ఉండాలి డైటింగ్ అంటే కొంచెం ఉన్న ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నప్పుడు మనం ఆహార నియమాన్ని బాగా పాటిస్తూ ఎక్సర్సైజ్ అది చేస్తూ బరువు తగ్గడం బరువు తగ్గాలనుకోండి బరువు తగ్గాలంటే తనంతా తాను బరువు తగ్గాల చుట్టుముట్టు వాళ్ళందరూ తనకు సాయం పట్టి బరువు తగ్గిస్తారు అలాగే ఉండదు కదా బరువు తగ్గడం ఈ యోగాృఢస్థితి బరువు తగ్గడం లేదు చుట్టుముట్టు వాళ్ళు సహాయం చేస్తారు ఇప్పుడు వీడు ఒక్కడిని పరిగెత్తమంటే ఒక్కడిని నడిచిరాలా అని చెప్పారండి కొన్ని రెండు మైళ్ళు నడిచిరా వీడు మైలు వెళ్ళి వెనక్కి అలా కాకుండా వీడు తోడుగా వెళ్ళిపోహండి పెట్టుకుంటాడు ఒక ట్రైనింగ్ ట్రైనర్ అంటారు వాడు ఏం చేస్తాడంటే మీరు రెండు మైళ్ళలాగా లాక్కుంటూ పోతాడు లాక్కుంటూ పోయి కొన్ని వెనక్కి నడిచింది కాబట్టి ట్రైనర్ పక్కన ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత మాట సహాయం చేస్తారు ఉత్సాహపరుస్తారు సాధనం ముందుకు తీసుకెళ్లాలని ఉపయోగపడుతుంది బట్ అల్టిమేట్ గా మీరు మైల్ దూరం వెళ్ళి ట్రైలర్ తోటి ఐఎమ్ డిస్మిస్సింగ్ అన్నారు అనుకోని మిమ్మల్ని వాడు ఏం చేస్తారు నువ్వు అతను చెప్పడానికి నా దగ్గర దెబ్బ పుచ్చు నమ్మిన శాసిస్తున్నాడు ఏంటి నేను ఇంత నడవను నేను అనంతిపోతున్నాను కరెక్టే కదా మరి అతనికి మనం దెబ్బించి అతని చేత శాసించబడే స్థితిలో ఉంటాం నేను నీకు జీతం ఇస్తుంటే నువ్వు నన్ను శాసిస్తావేటి నేను ఇంతకంటే నడవను అని వెనక్కి వచ్చేసారనుకోండి డ్రైజర్ మాత్రం ఏం చేస్తుంది చెప్తాడు అయా ఇలా అయితే మీరు బరువు తగ్గరండి అని చెప్తాడు ఎలా అయితే ఆత్మన ఆత్మానము తనని తాను ధరించుకోవాల్సి ఉంటుందో ఆత్మ జ్ఞానము దానికి సాధనములైనటువంటి ధ్యాన కర్మయోగము కూడా మనిషి తనను తాను పైకి తీసుకోవాలి ఈ ఆత్మనాత్మాలను ధరే తనే వాక్యాన్ని పలు దృష్టికోణాలలో చూసేందుకు అవకాశం ఉంది మహాత్ములు అలా చూస్తారు తనను తానే ఉద్ధరించుకోవాలి అని చెప్పినటువంటి వాక్యాన్ని ఆయా వివిధ దృష్టికోణాలను దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉన్నది చాలా గొప్ప వాక్యం మనం చూద్దాము ఎందుకు ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకున్న అంటే పైకి తెచ్చుకుంటా ఇప్పుడు నీళ్లు చేతిలో వేసుకునే సందర్భంలో దాన్ని ఉద్ధరిణీయంట ఉద్ధరిణి అనే మాట ఏమంటారు స్పూన్ ఈ స్పూన్ ఏం చేస్తున్నారంటే కింద పాత్రలో ఉన్న ఇంటిని పైకి తీసుకొచ్చి అంజలిలో వేస్తే ఈ అంజలి దోసిని ఈ దోశిలో ఉండే జలాన్ని నోట్లో వేసుకుంటే ఆచరమం చేస్తున్నారు దాన్ని ఉద్ధరిణి అంట తనని తానే ఉద్ధరించుకోవాలి పరాధీనత ఉండకూడదు ఆత్మనాత్మానం ఉద్దరే ఎందుకంటే సంసార అనర్థ వ్రాతాత్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేదనుకోండి అంటే రాగక వేషముల యొక్క సంసారంలోనే ఉండిపోతే సంసారం అనేది చూసారా ఈ అర్థకామములతో నిండిన సంసారం ఓపెసరంత ధర్మం కూడా ఉంటుంది దాంట్లో కామ్యకర్మలు పుంజులువి కూడా ఉంటాయి అంతా సంసారంలో భాగమే ఈ అర్థకామములతో ఉన్నటువంటి సంసారంలో అన్ని అనర్థాలు తప్ప ఇంట్లో సుఖమనేది ఆనందం అనేది లేదు మన ఎంతటి వాళ్ళ ఉండే పెద్ద అనుకున్న వాళ్ళు భోగాలని అనుభవించటంలో ధనాన్ని సంపాదించటంలో గుణగాళ్ళు వీళ్ళు అని లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళందరూ కూడా కుప్ప కూగిపోతున్న సందర్భాలు మనకు కనపడుతూ సంసారం అలాంటిది దీంట్లో ఒక మనిషి యొక్క హెచ్చుతగ్గులేం ఆ మనిషి దోషమని ఆ సంసారాన్ని అలాంటిది అలాగే కామ్యకర్మాలని చేస్తూ ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు తపస్సు అనుకుంటాడు ఏదో ఒక కామనతోటి ఒక కోపంతో తపస్సు చేసినంత కాలం ఆయన భంగపడుతూనే వచ్చాడు ఆ కథను అలా అర్థం చేసుకోవాలన్నాడు ఒక కోరికతోటి తపస్సు చేయటం ఒక కోపంతో వశిష్ఠ మహర్షి మీద ప్రకటించుకోవాలనేటువంటి కోపంతో తపస్సు చేసినంత కాలం ఆయన భంగపాటు తప్పలేదు ఆయన భంగపాటు దేని వల్ల పడ్డాడు వల్ల భంగపాటు పడ్డాడు ఎప్పుడైతే కామక్రోధాలను చేసి ఆత్మజ్ఞాన నిష్ట వైపు అడుగు వేశాడో అప్పుడు ఆ క్షణంలోనే ఆయన కృతార్ చదువుతుంది విశ్వామిత్రుని యొక్క కథ అలా చూసుకోవాలి కాబట్టి ఈ సంసారం అనేటువంటి ఇది ఏవో కొన్ని పూజలు చేస్తూ ఉన్నా కూడా కామ్య కర్మలు చేస్తూ దేవుణ్ణి పూజించేం అంత మాత్రం చేత సంసారం తగ్గిపోయిందని మీరు అనుకోవద్దు ఇప్పుడు ఈ ఇప్పుడు లోకంలో మేము మా కోరిక తీరుతుందంటే ఎంతటి కర్మలైనా చేసేటానికి జనం సిద్ధంగా ఉంది కోరికలు తీర్చుకరి కూడా కోరికలు తీర్చినా వాడు సంసార బంధం నుంచి బయటపడ్డట్టు కాదు సంసార బంధం నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ఒక ఉపాయం మీరు కేవలము కర్మయోగం ద్వారా అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుని ధ్యానయోగం ద్వారా అంతఃకరణాన్ని ప్రసన్నం చేసుకుని ఆ ప్రసన్నమైన అంతఃకరణంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని జీవన్ముక్తుడైతే తప్ప ఇంకా ఉద్ధారం అనేది వేరే లేదు కాబట్టి ఈ ఉద్ధారం మనకి కావాలి అంటే మనంతటా మనం మనంగానే దాన్ని సాధించుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆ కర్మ కాండ ఉపాసనా కాండ సందర్భంలో ఈ ఉద్ధారాన్ని మరొకళ్ళకి అప్పజెప్పేటువంటి ఆ ప్రతినిధి లక్షణం ఉంటుంది మొన్న క్లాసులో నిన్న క్లాసులో చెప్పారు నేను చేయాల్సింది ఇంకొకళ్ళు చేస్తారు నాకు ప్రతినిధిగా వాడు చేస్తారు వాడు చేసినందుకు గాను నేను అతనికి కొంత ధనాన్ని మొత్త చెప్తాను ఆ ఫలం అంతా నాకు వచ్చేస్తుంది అలా కుదరదు అది ఆత్మజ్ఞానం విషయంలో అలాంటి కుదరవు ఇప్పుడు స్వర్గంలో ప్లేస్ కావాలంటే మీరు రిజర్వ్ చేసుకోవాలి ఇంకోవాలి ఏమన్నా కొట్టినా రిజర్వ్ చేసుకోవటం అలాంటి వాళ్ళ బిల్ కొడుకునేమో నాకు తెలియదు విషయంలో అటువంటి వేషాలు కుదరవు మీ అంతటా మీరే మీ మీ తరఫు మీరే వర్కౌట్ చేసుకుని మీరు అభివృద్ధిలోకి రావాలి అయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఈ ఆత్మరాత్మనను తరేతనే వాక్యాన్ని మనం కొంచెం కాషస్గా అర్థం చేసుకోవాలి ఎవరిని విమర్శకృతం ముందు మనకేమీ లేదు కానీ ఒక మిస్టేక్ని మనం పరిశీలనకు ఎందుకు పెడతా ఉంటే ఆ మిస్టేక్ మన జీవితంలో రాకుండా ఉండటం కోసం దాన్ని పరిశీలిస్తాం లోకంలో ద టిపికల్ ఇండియన్ గాట్ మ్యాన్ అని నిన్న నేను కొద్దిగా ప్రస్తావన చేశాను ఈ ఘాట్ మ్యాన్ అంటే భగవంతుడికి మనకి మధ్యలో ఒక మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధంగా చాలా మంది ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే అటువంటి మధ్యవర్తిత్వాలు ఏమీ వద్దు అని చెప్తున్నారు మధ్యవర్తి అంటే గురువుని తిరస్కరించాడని మీరు అనుకోవచ్చు గురువుని తిరస్కరించట్లేదా గురువు విషయంలో మీ యొక్క దృష్టికోణాన్ని శుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా మనకు లోకంలో గురువు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆధ్యాత్మిక గురువులను పడేవాళ్ళు మతపరమైన మత మతాధికారులు మత గురువులు ఎలా ఉంటారంటే హౌ టు థింక్ అని చెప్పరు ఏ విధంగా మనం తత్వాన్ని విమర్శ చేసి తెలుసుకోవాలి అని చెప్పరు ఏమిటి ఆలోచించాలి ఏ విధంగా థింక్ చేయాలో మాత్రమే చెప్పాలి వాళ్ళ ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటారు ఏదో దేవుడు ఓ పూజ ఓ కర్మ ఇలాంటి ఎవరో పెట్టుకుంటారు ఓ మంత్రం పెట్టుకుంటారు ఇగో ఈ దేవుణ్ణి ఈ మంత్రంతో ఈ విధంగా నేను చెప్పినట్టుగా నువ్వు ఈ పూజ చేసి నాకు నువ్వేమో శిష్యుడిగా ఉన్నట్లయితే నీకు మోక్షం వస్తుంది అన్నట్టుగా చెప్తా అది సరిగ్గా ఆత్మస్వరూపమును తెలుసుకుంటే తప్ప మోక్షం రాదు మోక్షం అనేది అలా ఎవరెవరో చేయలేదు నువ్వు చేపెట్టేస్తే ఎలక్ట్రిసిటీ పాస్ అయిపోయి వాళ్ళ నుంచి వీటిలోకి కరెంట్ పాస్ అలా ప్రచారాలు ఏమో చేస్తూ ఉంటారు సరికాదు సమాజంలో అటువంటి ధోరణులు ఏవైతే మనకు కనపడుతూ ఉంటాయో ఆ ధోరణలన్నీ కూడా చాలా మిస్లీడింగ్ ధోరణ అనేవి ఆ ధోరణి మీరు చూసి ఆకర్షిత ఆకర్షణ అయిపోయి ఆయన మనల్ని మోక్షాన్ని చేస్తాడు మనను ఉద్దం అనుకుంటే అలాగా కొంతకాలం వాళ్ళ రకరకాల పరుగులు కూడా తీస్తారు కొంతకాలం అయ్యి తెలుస్తుంది ఇదంతా కూడా మనం సమయాన్ని శక్తిని కూడా ఉద్దం చేస్తున్నాము అని చాలాసార్లు అలా భంగపాటు చెంది బయటకు వచ్చేస్తూ అలా ఎప్పుడూ అవుతూనే ఉంటాం అలా భంగపాటు పడేవాడు అవతలకి పోతాడు మళ్ళీ కొత్తవాడికి ప్రవేశిస్తూ ఉంటారు వీళ్ళు భంగపాటు చెంది అవతలకి పోతూ ఉంటారు కొత్త వాడికి ఉంటారు ఈ విధంగా నడుస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఆ విధంగా మీరు అంటే దీంట్లో వాళ్ళ వ్యక్తిని విమర్శించటం కాదు పాయింట్ మనిషి మస్తిష్కంలో ఒక లక్షణం అవుతుంది అదేమిటంటే నేను ఎదరవాడి చెప్పింది ఫాలో అవుతాము అనే లక్షణంలో ఉంటారు ఆ ఫాలోయర్షిప్ లక్షణం ఎందుకంటే ఇలా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి టూరిజంకి వాళ్ళు ఏమని చెప్తారంటే ప్యాకేజీ అని ఇస్తారు ప్యాకేజ్ అంటే ఏమిటి మిమ్మల్ని ఇంటి దగ్గర కారులో మేము పికప్ చేస్తాం బస్సు టికెట్లు రైడ్లు మేమే అన్నీ చూసుకుంటాం మధ్యలో భోజనాలు బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లో అన్నీ మేమే ఏర్పాటు చేస్తాం రాత్రి నిద్రపోవడానికి రూమ్ కూడా మేమే ఏర్పాటు చేస్తాం మీకు కావాల్సిన వ్యవస్థ అంతా మేమే చేస్తాం మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతాం అని అనౌన్స్ చేస్తాడు ఈ యాటిట్యూడ్ మనం అలవాటు పడుతుంటాం ఎవరో కొత్త మనకు తెలియదు ఉక్కు వాళ్ళు ఏర్పాటు చేస్తారు వాళ్ళు చెప్పినట్టు వాడు కుడివైపు నడవు అంటే కుడివైపు నడుస్తున్నాం ఎడవ వైపు నడవంటే నడుస్తున్నాం వాడు దేవుడు దేవాలయానికి ఈ దేవుని చూపింటే ఆ దేవుని చూస్తాం ఇంకో దేవుని చూపిస్తున్నాడు అంటే ఆ దేవుడు అక్షర్లేదంటే మానేస్తాం సో ఈ విధంగా టూరిజం ఆపరేటర్కి మనం మన యొక్క యాత్రని పూర్తిగా వాడికి అప్పచెప్పేసి దాని నిమిత్తమే కొంత ధనాన్ని ఇచ్చేసి మనం ఇలాగే రిలాక్స్ అయితే కూర్చుంటాం వీఆర్ రెడీ టు ఫాలో ఫాలోయర్ ఫాలోయర్ మెంటాలిటీ మన అధీనంలో ఏది ఉండదు అంతా వాడు నడిపిస్తారు సరిగ్గా మెంటాలిటీని గాట్ మ్యాన్ నీకు వచ్చేటప్పటికి మనుషులు ప్రదర్శిస్తారు సరిగ్గా ఇదే మెంటాలిటీ ఎలాగంటే ఘాట్ మ్యాన్ ఉంటాడైనా ఆయన కూర్చుంటే కూర్చుంటాడు నిలబడుంటే నిలబడతాడు మంత్రం చెప్పి జపం చేయమంటే చేస్తాడు ధనం ఏమంటే ఆయన ఏది చెప్తే చేస్తాడు వీడికి మోక్షం ఆయన ఇప్పిస్తాడు ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది పనికిరాదు ఎందుకంటే చూడండి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే నా జీవితంలో నాకు అజ్ఞానము కలదు ఎందుకంటే దేవుడిని వెతుకుతున్నాము అంటే బాహ్యంలో దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే అదో రకమజ్ఞానము ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలియకపోబట్టే ఈశ్వరుణ్ణి బాహ్యంలో వెతకడం కష్టపడుతోంది తర్వాత సంసారంలో ఉండే విషయమున ఎందు మనం సుఖాన్ని అన్వేషిస్తున్నాము వీడు ఇది పంచదార క్రిస్తలు పంచదార స్ఫటికము తీయదలం కోసం ఊరంతా తిరిగినట్టుగా వీడు ఆనంద ఘనుడయ్యింది ఆనందం కోసం బజారి అన్నీ నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని వీళ్ళు ఊరుతో వెతుకుతూ ఉంటారు ఆ మనం రాంగ్ ప్లస్ ప్లస్లో అన్వేషిస్తూ ఉంటాం దానికి కారణం ఏమిటి మనం అజ్ఞానంలో ఉన్నాము ఈ అజ్ఞానంలో ఈ భ్రమలో మనం జీవిస్తున్నాం కదా మనకి ఈ అజ్ఞానాన్ని భ్రమని ఎవళ్ళు పోగొడతారు పై పోగొడతారు ఇంకొకళ్ళు ఎవరిలో పోగొడతారు అలా పోగొట్టరు ఇంకొకళ్ళు ఎందుకు పోగొడతారు ఇంకోహళ్ళు మీద దారి చూపిస్తారు కానీ మీరు పోగొట్టుకోవాలి ఇప్పుడు త్రాడు చూసి పాముని మీరు భ్రమపడితే మీ భ్రమని మీరు తొలగించుకోవాలా ఇంకోహళ్ళు తొలగిస్తారా మీ భ్రమని మీరే తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలి దాని మీద దీపం వేయమంటే వేస్తారు ఇంకొకళ్ళు బ్యాక్టరీ లైట్ వేయమంటే వేస్తారు ఆ బ్యాక్టరీ లైట్లో దాన్ని చూసి ఇది త్రాడు పాము కాదు అని తెలుసుకునే పూచి మీకుంటుందా పక్కవాడి ఉంటుందా ఆ పూచి మీకే ఉంటుంది ఆ విధంగా తెలుసుకుని మీరు పుత్తాప్తులు కాబట్టి మామూలుగా లోకంలో సర్వత్రా అనుభవాలకు వచ్చిన సర్వత్రా కనపడే ఈ ధోరణి ఏమిటి మన ఆధ్యాత్మిక ఉన్నతి ఉద్ధారము ఎవరిలో అప్పు చెప్పేసి మనం కాళ్ళు రాజు కూర్చోవడం మనం అప్పుడప్పుడు చెప్పు రాసిస్తూ ఉంటాం లేకపోతే మనం మోక్షం సంగతి ఆయన చూసుకుంటారు గురువు ఏం చేస్తారు ఆయన కూడా ఎంకరేజ్ చేస్తారు ఇటువంటి అటిట్యూడ్ని ఆయన ఎంకరేజ్ చేస్తారు సో గురువేమో శిష్యుడిని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు శిష్యుడు గురువుని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ తప్పిస్తే ఇంట్లో ఆత్మోద్ధారం అనేది ఏమీ ఉండదు కాబట్టి చూడండి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఓన్లేడా నువ్వు నాతో ఎంతకాలం కలిసిమెలిసి ఉన్నావు గనక నాకు శిష్యుడివి తర్వాత భక్తుడివి మిత్రుడివి గనుక నీకు నేను మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసేయచ్చు కదా ఇవ్వలేడా చేత దట్ ఈజ్ నాట్ ది ద వే ఈజ్ అర్జునుడు కృష్ణ అడగాలి శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడిగి తెలుసుకుని ఆ మోహో నష్ట నా మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం వ్యామోహం తొలగిపోయింది స్మృతిల నాకు జ్ఞానము ఉదయించింది నాకు సత్యం అర్థమైంది అని అర్జునుడు అది ఆ పని అర్జునుడి ఆ బాధ్యత అర్జునుడు నెక్కి మీద ఉంటుంది కప్పిస్తే అది శ్రీకృష్ణుడి నెక్కి మీద ఉండదు మరి శ్రీకృష్ణుడి యొక్క రోల్ ఏమిటి ఆయన పాత్ర ఏమిటి అంటే దాన్ని చూపించడం వరకే శ్రీకృష్ణు యొక్క పాత్ర ఈ సందర్భంలో గురువు యొక్క పాత్రను ఎలా వర్ణిస్తారంటే గురువు మయురాయి అంటున్నారు మయురాయి ఏం చేస్తుంది మీతో ప్రయాణం చేయదు మైరురాయొక్క ఉంటుంది మయురాయి ప్రయాణం మీరు ప్రయాణం మీరు చేయాలి నడక మీరు నడవాలి మైరురాయి ఏం చేస్తుంది ఈ దారిలో నడవచ్చు ఇది సరైన దారి అని దాన్ని చూపిస్తుంది ఆ దారిలో మీరు ఎంత దూరం వచ్చేలో చూపిస్తుంది ఇంకా ఎంత దూరం వెళ్లాలో కూడా చూపిస్తుంది మైంద్రాయిలో అన్నీ ఉంటాయి మీరు విజయవాడ వెళ్తున్నారనుకోండి విజయవాడ హండ్రెడ్ అండ్ మైల్స్ అని రాసింది మహిళరాయిలో అంతా ఉంటుంది అంటే ఈ రోడ్డు సరైన రోడ్డే విజయవాడ తీసుకెళ్తుంది ఇంకా ఎంత దూరం ఉంది మీరు వెళ్ళి ఆ మహిరాయికి కౌగులించుకున్నారనుకోండి అక్కడే ఉంటారు అక్కడికి లేకపోతే ఆ మైరురాయికేమో బొట్లు అవి పెట్టి పూజలు అవి చేసుకుంటూ అక్కడే కూర్చున్నారు అనుకోండి అక్కడే ఉంటారు ఎక్కడికే వెళ్తాం లేకపోతే ఆ మైరురాయికి ఒక పెద్ద దేవాలయం వస్తూ కట్టేసి అక్కడే ఉండిపోయారు అనుకోండి మీరు అక్కడే ఉంటారు అక్కడికే వెళ్ళడం కాబట్టి ఈ మైరురాయిని అనే యాటిట్యూడ్ పక్కన పెట్టి మయురురాయి దగ్గరి మీరు తీసుకోవాల్సిన సందేశం మీరు తీసుకుని మీరు ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి మన ప్రయాణం బాధ్యత మైరురాయి ఎట్టిమీ కట్టకూడదు మన ప్రయాణం బాధ్యత మరి ఎవరినీతి మీద పెట్టాలి ఎవరినీతి మీద పెట్టకూడదు మనమే అట్టి పెట్టుకోవాలి ఆత్మనాత్మానముధదే ఎందుకంటే స్వయమేవ తత్వం స్వయమేవ బుద్ధం మీరు ఏ సత్యాన్ని ఆ సత్యాన్ని మీరే అయి ఉన్నారు తెలుసుకోవాల్సినటువంటి పూచి కూడా మీదే మీరు స్వయంగా తెలుసుకుంటాయి గురువు యొక్క పాత్ర ఉందా ఉంది ఇప్పుడు గురు శుశ్రూష అనే ఒక మాట ఒకటే వినపడుతుంది ఇది కూడా సమాజంలో కొంచెం కొంత వికృత ధోరణిలో నడుస్తూ ఉంటుంది అని కూడా గురు ఆ శుశ్రభూష అనే పదాలను గమనించండి శ్రోతం ఇచ్చ వినాలనే కోరిక శుశ్రూష అంటే అర్థం శ్రోతం ఇచ్చా ఆత్మ వారే ద్రష్వ్య శోతవ్య తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఈ శాస్త్రాన్ని చేయాలి సరే నాకు శ్రవణం చేయాలనే కోరిక కలిగినది దాన్ని శుష్భూష అంటారు శ్రవణం చెయ్యాలంటే చెప్పివాడు తెలుసున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆ తెలుసున్నవాడు చెప్తే మనం శ్రవణం చేయాలి కదా పక్క వాళ్ళు ఏదైనా నువ్వు చెప్తూ ఉంటారో నేను వింటూ ఉంటానంటే కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తావు తెలుసున్న దగ్గరికి వెళ్తాం ఆయన పేరు గురువు ఆయన దగ్గరికి వెళ్ళాయా నాకు శాస్త్రాన్ని బోధించండి అని వీరు కోరతారు పోరితే ఆయన అంటారు నాకు ఖాళీ అక్కడ ఉందండి అన్ని ఉన్నారు నాకు ఖాళీ లేదు నాకు నా సొంత పనులు కూడా ఉంటాయి కదా అని ఆయన అన్నారు కొన్ని ఊరికే నేను ఊహ చేసి చెప్తున్నా అంటే అయ్యా మీ స్వంత అంటే ఏంటి పొద్దున్నే లేదు కానీ ఆ గోసేవా చేసుకోవాలి ఆవుకి కొంచెం కడిగి దానికి ఎట్టి ఏది నాకు వెంట ఉంటుంది అంటే ఓకే మీకు ఆ పని నేను చేసి మీరు నాకు దయచేసి ఒక అరగంట పాఠం చెప్పండి ఏదైనా మార్కెట్ నుండి ఫోన్లో విధించుకోవాలి కదా మరి అంటే ఆ పని నేను చేసి మరి నాకు అరగంట పాఠం చెప్పండి మరి పొయ్యే పూర్వకాలం పాతకాలం పొయ్యిలో పొందలతో పోయే వంటలు ఉంటుంది కట్టెలు తెచ్చుకోవాలి అడవికి పోయ్యంటే నేను అడవికి పోయి కట్టెలు తెచ్చి పెడతాను శ్రీకృష్ణుడు సాందీపనికి అడవికి ఆ కట్టెలు తెచ్చిపెట్టి ఏం చేస్తాను యంగ్ మ్యాన్ యంగ్ మ్యాన్ కట్టెలు తెచ్చిపెట్టడానికి బాగుంట పడితే గురువు గారు లోకాలు నేర్చుకుంటాడు ఆయన ఏడులో చెబుడు ఆ పన్నేం చేసేస్తా ఈ విధంగా గురువు ఏదో కొంత సేవ చేసినట్లయితే ఆ సమయం సేవ్ అవుతుంది అప్పుడు పాఠం చదువుకోవడం అందుకోసం కానీ చూడండి గురువు గారికి సేవ కొద్దిగా చేసి పాఠం చదువుకోవడం కష్టమా లేక గురువు గారికి సేవ చేస్తూ ఉంటే పాఠం అంతా ఆయన తీసుకుంటారు మాకు సిఫారసు చేస్తారు మాకు మోక్షం వచ్చేస్తుంది ఏది ఏది కష్టం ఈ రెండో పద్ధతి తేనిక పద్ధతి అంటే అత దినా ఆ పద్ధతిని అది వర్క్అవుట్ కాదు ఆ పద్ధతే తప్పు అలాంటిదేమి కాబట్టి గురు శుశ్రూష అనే పదానికి మనం వెళ్ళి వారికి సేవ చేస్తూ ఉంటాం వారికి పదార్థాలు ఇస్తాం పళ్ళు బలాలు ఇస్తాం వారికి ఇంకా ఫిజికల్ గా కూడా సేవ చేస్తాం ఆయన అర్థం మేము అర్హం అయినాం మోక్షం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అంటే అది ఆ గురు శుశ్రూష అనేటువంటి వ్యవహారానికే ఒక వికృత అంత అంటే ఎబరేషన్ అంట వికృత రూపంలో లేదా రెడ్డూ రూపాయ ఎబరేషన్ ఇటువంటి ఎబరేషన్ మనకి సమాజంలో చాలా అధికంగా కనపడుతూ అక్కడక్కడ మహాత్ములు సాధారణంగా లోకంలో ఒక ప్రమాదం ఉన్నారు లేదంటే జిడ్డు కృష్ణమూర్తి గారిలో ఒక ఫిలాసఫీ ఉండేవారు ఆయన గురువుని నిరసించారు అని ఒక ప్రమాదం ఉంది అది ప్రవాద తప్ప యథార్థం కాదు నేను కృష్ణమూర్తి గారు ఫిలాసఫీ నేను ఆయన గురువుని నిరసించడదు ఆయన ఏమన్నారంటే అయినా ఆటం చెప్పినవారు కృష్ణమూర్తి గారు జీవించుకున్నంత కాలం అఠాద్పుతూ ఉండేవారు ఆఠాద్ప్పివారు గురువుని ఎందుకు ఆయన ఏమన్నారంటే చూడు గురువు నెత్తి మీద నువ్వు బాధ్యత పెట్టేసి నువ్వేమో తిరుగుతో ఆయన్ని నాకు మోక్షం ఇస్తాడనే ఈ ధోరణి ఏదైతే ఉందో దీనిని ఆయన నిరసించాడు ఈ ధోరణి నిర్మాణం కావడానికి హేతు ఏమిటంటే గురువు శిష్యుడిని ఎక్స్ప్లాయిట్ చేయడం శిష్యుడి గురువుని ఎక్స్ప్లాయిట్ చేయడం మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి వచ్చింది ధోరణి మీకు సమాజంలో చాలా చోట్ల ఈ ధోరణే ఈ ధోరణిని ఆయన నిరసించాడు అంతేగాని గురు శిష్య సంబంధము కేవలము జ్ఞానానికి సంబంధించిన సంబంధం ఏదైతే కలదో దాన్ని ఆయన నిరసించలేదు ఆయన ఈ ఉద్ధరేదాత్మ ఆత్మానం అనే ప్రిన్సిపుల్ ను బాగా బలంగా కాబట్టి కృష్ణమూర్తి గారు గురు శిష్యం నిరసించేలా ఎవరైనా అది కూడా సరికాదు కనుక మనంతట మనమే తెలుసుకోవాలి తెలుసుకుని తనను తాను ఉద్ధరించుకోవాలి ది పాయింట్ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే తనను తాను క్రిందకి దిగిపోయేట్లా చేసుకోకూడదు ఇప్పుడు ఎలాగంటే మధ్య లెవెల్లో ఉన్నాడు అనుకోండి పైకి వెళ్ళి ప్రయత్నం చేయాలి కానీ మరింత అడుక్కుపోయి ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు ఆఫీసులు సూపరింటెండెంట్ గా ఉన్నాడు అనుకోలేదు సస్పెండ్ అయిపోయి బాబు కోలకునే స్థితిలో ఉండకూడదు ఒక మెట్టు పైకి ప్రమోషన్ వెళ్ళే స్థితిలో ఉండదు ఆత్మానం ధర ఆఫీస్ సూపరింటెండెంట్ రావు ఉన్నప్పుడు కర్షకుడు పనిచేసి ఆ అధికారులు సంతోషించి ప్రమోషన్ ఇచ్చి ఇట్లా ఉండాలి కానీ వీడు తప్పు పనులు అన్ని చేసేసి లంచాలన్నీ పుచ్చేసుకుని వాళ్ళు సస్పెండ్ చేసి బయటకు తరిగేసి ఇట్లా ఉండదు ఆత్మానం అవసాదయ్యే లంచాలు పుచ్చుకుంటుంటే పట్టుబడిపోయాడని కొన్ని వాడు ఎక్కడ ఉంటాడు ఈ లంచాలన్నీ ఏమవుతాయి అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది పాపం పండి తీసుకుంది ఎవరి పాపం అది ఆగదు వీళ్ళు జైల్లో ఉంటాడు బెయిల్ పిటిషన్ కోసం జైలు రాంటారు లాయర్లు తినేస్తారు లాయర్లు వీడి వీడి సంపాదించిన లంచాన్ని వీడిని కూడా కనకరా నవ్వేస్తారు ఏమి మిగలదు ఎంపిక కూడా మిగడం అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఈ ఆత్మానం ధర తను ఒక పది రూపాయలు నష్టం లేదు కొన్ని భోగాలు తక్కువ అనుభవించిన నష్టం లేదు కానీ ఆత్మోద్ధారం విషయంలో మాత్రం ఎన్నడూ పొరపాటు చేయకూడదు త్మానం అవసాదయేట్ తనని తాను క్రిందకి పతనమయ్యేట్లాగా చేసుకోకూడదు వినాశం వైపు ప్రయత్నం పయనించేట్లా చేసుకోకూడదు అనే ఒక హెచ్చరిక ఇప్పుడు ఇది ధ్యానయోగం చాప్టర్ కదా ధ్యానయోగం ప్రయోజనం ఏమిటి ఉన్నతమైన ఆకాంక్ష కలిగి ఉండాలి అందుకోసం ధ్యానం ఇప్పుడు కూడా ధ్యాన కూడా ఆకాంక్ష ఉన్నతంగా ఇప్పుడు నేనేమో పెద్దవాళ్ళు అవుతున్నాను బీపీ వస్తుంది కాబట్టి ధ్యానం చేస్తే బీపీ తగ్గుతుంది అది ఆకాంక్ష అది ఉన్నతమైన ఆకాంక్ష లేకపోతే అధమమైన ఆకాంక్ష ఉన్నతమైన ఆకాంక్ష అయితే కాదు ఉన్నతమైన ఆకాంక్ష కాదు బీపీ తగ్గిందనుకోండి ఏమవుతుంది అరే ఎక్కువ కాలం బతుకుతారు ఎక్కువ కాలం బ్రతకడం అంటే ఎంత ఎక్కువ కాలం బతుకుతారు ఏదైనా ఒక పదిహారు సంవత్సరాలు బతుకుతారా ఎంత ఎక్కువ కాలం డెబ్బై వేలు డెబ్బై రెండు ఏమి ఎక్కువ కాబట్టి బీపీ తగ్గడం ధ్యానానికి ప్రయోజనం కాదు అది సైడ్ బెనిఫిట్ మోడర్న్ డ్రగ్స్కి ఎలా అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ధ్యాన యోగానికి సైడ్ బెనిఫిట్లు ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ బెనిఫిట్ ఏమిటి ధ్యానం చేస్తే ఆత్మోద్ధారము కలుగుతున్నాం అది అది ఆకాంక్ష ధ్యానం యొక్క పరమ ప్రయోజనం కానీ ఈ లోపల మీరు ఆ యోగ మార్గంలో నడుస్తూ ఉంటే బీపీ తగ్గిపోతుంది కడుపులో ఎసిడిటీ ఉంటే అది తగ్గిపోతుంది శరీరంలో ఒక లాఘవం అంటే తేలిక ఏర్పడుతుంది లాఘం ఉంటుంది శరీరంలో గురుత్వం ఉండకూడదు లాఘం ఉండాలి తేలిక ఉండాలి అలాగా లేని గెంతు వేసినట్టుగా లేచి నిలబడి చక్క చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి అలా ఉండాలి యువకులు అలా ఉండాలి అంతేగాని అలా నిరసనంగా శోఫాల్లో అలా పడి అలా ఉండకూడదు సో ఆ లాఘవం వస్తుంది అదంతా కూడా ధ్యానం వల్ల వస్తుంది యోగ మార్గము మీకు అవన్నీ వస్తాయి వాటి కోసం కాదు యోగం చేసి కాబట్టి ఇక్కడ యోగానికి ఆకాంక్ష చాలా ఉన్నతమైనటువంటి ఆకాంక్ష ఉండాలి ఎంత ఉన్నతమైన ఆకాంక్ష ఉండాలంటే ఇప్పుడు చూడండి మనుషులు ఉన్నాడనుకోండి వీడిలో విశ్వాత ఐక్యసా ప్రాజ్ఞానమూల అవస్థలు ఉంటాయి మీరు మందుత్యోపనిషత్తులు చూస్తూ ఉంటారు దేహం యొక్క స్థాయిలో వీడు దేహంతో మమేకమై ఉంటాడు దాన్ని దేహాత్మ అంట ఈ దేహాత్మికే విశ్వహానికే ఈ విష్ణుడు సమష్టిలో విరాట్ కాబట్టి ఈ ఈ పరిచ్ఛిన్నమైన దేహము నేను అనే ఒక దేహానికి తనను తాను మమేకం చేసుకుని తాదాత్మ్యం చేసుకుని కూర్చోవడము ఏదైతే కలదో అది అది మనిషికి అవసాదమే అది అధఃపతనమే అలాంటి అధహతనంలో ఉండకూడదు దేహాభిమానాన్ని వదిలించుకుని ఈ ఒక్క దేహమే నేను కాదు మొత్తం ఈ సమష్టి బ్రహ్మాండ దేహం అంతా నేనే అని వ్యష్టి విశ్వ స్థాయి నుండి సమష్టి విరాట్ స్థాయికి దిగే ప్రయత్నం చేస్తే అది ఆత్మనాత్మాన బుద్ధరే అది మాంధుక్య దృష్టిగా మీకు నేను మనం చేశాను కదండి ఆత్మనాత్మాన బుద్ధరేత అనేది పలు దృష్టి అలాగే ఇప్పుడు మీకు తై దశ తీసుకోండి అంటే మనస్సు యొక్క స్థితిలో ఏ హాట చూసాము మనస్సు యొక్క స్థితిలో మనస్సు యొక్క స్థితిలో మనం ఎలా ఉంటామో ఒక అహంకారమే నేను అనుకుని ఆ యగో తోటి తదాత్మ్యాన్ని చెంది ఆ ఇగోకు ఉన్నటువంటి కామనలతోటి భయాలతోటి సతమతమోతో వేటిపోతో కరక్షపం చేస్తూ ఉంటాం ఒక పరిచ్ఛిన్నమైన అహంకారం స్థాయిలో వీరు ఉంటాడు అలాగే ఉండిపోతే అది ఆత్మ వినాశమే అవసాధనమే అవసాధనము అంటే వినాశము అలా కాకుండా మీరు ఆ ఈగోని అధిగమించి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు కర్మఫల త్యాగం చేయబోతున్నాడు కర్మఫల త్యాగం చేయడం అంటే అర్థమేటో తెలుస్తున్నాండి కర్మఫలాన్ని ఆకాంక్షించేది కోరేది ఈగో ఆ ఈగోని నిలబెట్టేది బలం చేసేది కర్మఫలాకాంక్ష అలాది దాన్ని ఎప్పుడైతే మీరు తిరస్కారం చేశారో ఈగోని తిరస్కారం చేస్తే అంటే ఈగో అహంకారం యొక్క పరిధులను ఎప్పుడైతే మీరు దాటేస్తారో మీరు సమష్టి హిరణ్య గర్భస్వరూపులైపోతారు మొత్తం ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఏ ఇంటెలిజెన్స్ కలదో అది నా అనే ఆ విధంగా ఆత్మనుద్ధారం చేసుకోవాలి తర్వాత ప్రాజ్ఞ అంటాడు ఇప్పుడు తెలివి అది నా స్వరూపము మనస్సు తెలివి మూడు కదా తెలివి నా అయితే ఎటువంటి తెలివి ఈ ఇంద్రియాల ద్వారా ఈ మనస్సు ద్వారా ఎంత తెలుస్తూ ఉంటుందో అంతే తెలివి దానికి పరిమితమై ఉండడానికి వీల్లేదు ఎటువంటి తెలివంటే ఏ తెలివైతే ఈ సమస్త జగత్తుకు అధిష్టానంగా ఉన్నదో సచ్చిదాత్మ అదే పరబ్రహ్మ ఆ తులీయ బ్రహ్మ నా అహమేవ ఇదం సర్వం ఈ సర్వము నేనే అని ఆ సర్వాత్మభావము దానికే మోక్షము అని పేరు దీంట్లో వస్తుంది ఈ సర్వాత్మభావం గురించి ఇప్పుడు వివరణ ఇంకా ముందు ముందు చాలా విస్తారంగా వస్తున్నప్పుడు మనం చూద్దాము కాబట్టి ఆ స్థాయికి అంటే ఆత్మాజ బ్రహ్మ నేను పరబ్రహ్మస్వరూపుడను చూడ్డానికి బాహ్యం నుంచి చూడ్డానికి ఈ దేహం వేరు ఆ వేరు భిన్న భిన్నంగా భాషించిన సకల దేహము లేదు ప్రకాశించే ఆత్మచైతన్యము ఒక్కటియే ఆ ఆత్మచైతన్యమే నేను అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నా అని తెలుసుకోవాలి అది ఆకాంక్ష ఆత్మ ఆత్మానము ధరే అక్కడికి అది నా అటువంటి మహోన్నతమైన ఆకాంక్షతోటి మనం ముందుకు వెళ్ళటము అది యథార్థమైన ఉద్ధారము అటువంటి ఉద్ధారాన్ని మనం ఉద్ధారాన్ని జీవితంలో సంపాదించేటానికి ఆకాంక్ష కలిగి ఉండాలి ఎప్పుడు కూడా అధ్యాత్మయోగంలో చిన్న బుద్ధి ఉండకూడదు చిన్న అల్పబుద్ధి ఉండకూడదు అల్పబుద్ధి అంటే చెప్తారు సపోజ్ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహం నిలబడి సాష్టాంగ ప్రణామం చేసి ఓ శ్రీకృష్ణ నాకు నువ్వు కోరిక తీర్చు ఏమిటా కోరిక అంటే ఏదో మారుతీ కాదు ఆ కోరిక తీర్చు అని అడిగారు అది వ్యక్తి తాను తాను అవసాధనం చేసుకోవడం అంటే అని వెళ్ళి మారుతీకారు కొన్నవాళ్ళందరూ ఏముధరిస్తున్నారు లోపల చూడాలి మారుతీకారు ఉన్నవాళ్ళందరూ ఏమి ఉద్ధరిస్తున్నారు మీరు పొక్క ఏమి ఉద్ధరిస్తారు మంత్రిగా ఉండడంలో తప్పేమో శ్రీకృష్ణుడికి ఎందుకండి మార్తీకారు కదా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తే ఏమయ్య నువ్వు చెప్పిన బోధ నాకు అనుభవానికి వచ్చిట్లా నన్ను అనుగ్రహించి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి అర్జునుడికి ఏది ఇచ్చావో అది అని కోరుకోవాలి కానీ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాకేమో ధనాన్ని ఇవి శ్రీకృష్ణుడు ధనం ఇవ్వడం ఏంటంటే ఏమో నాకు సంతానాన్ని శ్రీకృష్ణుడు సంతానం శ్రీకృష్ణుడు జగద్గురువు కదండి కృష్ణం అందే జగద్గురు కృష్ణం అందే జగద్గురుమా లేకపోతే కృష్ణం వందే కామప్రదాయకం అని ఎక్కడైనా విన్నారా అలాంటి అల్పబుద్ధి ఉండకూడదు కృష్ణుడి పేరు చెప్తే గీతాకృష్ణుడు కృష్ణుడు అంటే గీతాకృష్ణుడు కృష్ణుడి పేరు చెప్తే భగవద్గీత ఆత్మజ్ఞానము అది నా యొక్క లక్ష్యం అలా ఉండాలి గురువానికి ఒక పాడుపడ్డ దేవాలయం ఉంది దేవాలయం పాడు పడిపోయి గోళ్ళన్నీ కూలిపోయాయి తర్వాత గర్భగుడి అంతా కూడా ఈ చిట్టలు పావురాలు ఇవన్నీ అక్కడే మకాన్ పెట్టేసి గబ్బిలాలు ఆ రెట్టలు వేసేసి అది పెద్ద పెద్ద హీప్ కింద తయారైతే పెద్ద గుట్ట అది ఏ అది దేవాలయంలో ముఖ్యం చిన్నగా తెలుస్తూ ఉంటాం అప్పుడు ఒక భక్తుడు వచ్చాడ వచ్చి ఈ దేవాలయాన్ని నేను మళ్ళీ పునః నిర్మాణం చేసి కాశీ నుంచి ఒక అద్భుతమైన శివలింగాన్ని తీసుకొచ్చి దీంట్లో ప్రతిష్ట చేయిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసి ఊళ్ళో వాళ్ళందరినీ ఆ పాడు పడిపోయిన దేవాలయంలోనే మహాత్ముడి ఆయన కార్నర్ లో భిక్ష చేసుకుని ఇక్కడ అక్కడ భిక్ష చేసుకుని ఓ కార్నర్ లో పడుకుని తిరుగుతుంది ఆయన కొంచెం బాగా ఉన్నప్పుడు పడుకుని తిరిగిపోయి ఆయన విన్నాడు వేళ ప్రతిజ్ఞ వీళ్ళ ప్రయత్నం అంతా ఆయన ఏమన్నాడంటే మీరు కాశీ నుంచి శివలింగం ఏంటి ఈశ్వరు అక్కర్లేదు మీకు తెలియదు అది వాళ్ళ కదా అవును గర్భగుడులో ఏమీ లేదు ఏమీ లేకపోవడం అక్కడ పెద్ద గుట్ట కింద ఈ పక్షుల రెక్కలు మట్టి మశ్యానం అన్ని పడున్నాయి కదా మీరేం చేస్తారంటే పందులు తీసుకుని పారాలు తీసుకుని కేర్ఫుల్గా ఆ బట్టంతా తొలగించే ఆ చెత్త అంతా తీసుకోవాలి అందు ముందు తుడిచే దేవాలయం ఎంత శుభ్రంగా తొక్చారు ఇప్పుడే వీళ్ళు ప్లాన్ కాశీకి ఎవరు వెళ్ళి ఎంత ఖర్చు అవుతుంది రెండు లక్షలు అవుతుందా మూడు లక్షలు అవుతుందా మీరు లక్షల ఇక్కడ నిలబడి శ్రమదానం చేసి ఇవంత తోడని చూపించారు వీళ్ళు ఆ గుడ్డ కింద పేరుకున్నటువంటి ఆ మాలిన్యాన్ని అంతని తొలగిస్తుంటే లోపల నుంచి అద్భుతమైన కాంతి కలిగిన స్ఫటికలింగం బయటపడింది అప్పుడు మీరు ముక్కు మీద వేరేసుకున్నాం అయ్యరామ కాశీ నుంచి స్ఫటికలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయాలని మేము ఇక్కడే ఉంది స్ఫటికలింగం చేయాల్సిందలా మట్టి తీసి మన కూడా అంతే మన హృదయంలో భయంకరములైన కామక్రోధాది మాలిన్యాలు రాగద్వేషాది మాలిన్యాన్ని నిండిపోయి హృదయంలో ఆత్మరూపంగా ఉండే శివుడు కప్పు పడిపోయి ఉన్నాడు వాడెవడో ఆత్మలింగం తీస్తే మీరందరూ చూసి చప్పట్లు కొడితే మీకేమి ఉపయోగం ఆ ఆత్మలింగం మీరు తీయాలి బయటికి మీరు ఆత్మలింగం తీయడం అంటే నోట్లోంచి మావిట్టు చేయడం కాదు ఆత్మరూపంగా ఉన్నటువంటి శివుణ్ణి శివోహం తనను తాను శివస్వరూపనిగా తెలుసుకుంటాడు చిదానందరూప శివోహం శివోహం ఏమిటేవిలో పిచ్చి స్వరుణులు అన్నీ ఉంటాయి ఇందాక ఆత్మనాత్మాన ధనతు దృష్టాంతంగా నేను అదే చెప్పాను ఎవడో ఒక ఆయన ఇలా కూర్చొని వామిట్ చేస్తాడు ఓ లింగం నోట్లోంచి బయటపడుతుంది ఈరో ఆత్మలింగం తీసేయనంటాడు ఏమిటి ఆత్మలింగం అంటే ఏమిటి వాటింగ్ అల్ దాట్ మనందరం తప్పట్లుగుంటే బో అద్భుతంగా ఉందని చందాలు ఇచ్చి అది కాదు సో ఈ విధంగా తన స్వరూపాల్ని తెలుసుకుని చిదాందరూప అటువంటి మహోన్నతమైన ఆకాంక్ష పెట్టుకుని అంతటి తక్కువ ఆకాంక్ష తో కొంత ఆయుధాయం పెరగడం లేకపోతే కొంత ధనం సంపాదించడమో కీర్తి రావటమో ఇటువంటి ఆకాంక్షలన్నీ అనవసరం మహోన్నతమైన ఆకాంక్షతో తనను తాను ఉద్ధరించుకునవలేను ఆత్మ ఆత్మానముధరే తన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకునవలేను ఆ పని మనం చేసామా మనకు సహాయం ఆ పని మనం చేయలేకపోయామా జీవితం వ్యర్థం అయిపోయిందంటే నచేదిహావేదీ మహతి వినష్టి ఉపనిషత్తి యొక్క వాక్యం తెలుసుకోలేకపోతే అది లాస్ పెద్ద లాస్ అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండగా ధ్యాన యోగాన్ని అనుష్ఠించకుండా కర్మయోగాన్ని జీవించకుండా దేహ త్యాగం చేయటమే పెద్ద లాస్ ఈ షేర్లు పెరగడం పడ్డాం అది లాస్ ఉంటుంది గెయిన్ ఉంటుంది అది అదంతా అనదత్తి దిస్ ఇస్ ది రియర్ లాస్ ఈ లాస్ రాకుండా మనం చూసుకోవాలి జీవితంలో అందం భర్షితర్లే ఉంటారు బుద్ధరేత్ సంసార సాగరే నిమగ్నం ఆత్మానమాత్మనా ఈ సంసారం అనే సముద్రంలో మనం పడి ఉన్నాం ఈ సంసారం అనే సముద్రంలో మనిషి ఉంటాడంటే పూర్తిగా మునిగిపోతే ఏ పూర్తిగా తేమితే సమస్య వీడు పూర్తిగా మొదలలో మొదలగడం పూర్తిగా తేవన తేరటం సో అలాబూ ఇవాడు నాడు శంకర్లు కఠోపరిసిద్ధ భాష అలాబూ అంటే ఈ ఆనపకాయ బుర్ర రెండు ఆనపకాయ బుర్ర ఉంటుంది సరే దీన్ని సముద్రపు కెనడాల్లో విసిరేసాననుకోండి ఈ బుర్ర ఏమవుతుంది పెద్ద కెనట వచ్చి మునిగిపోతుంది మునిగిపోయి పోకుండా పోదాం మళ్ళీ ఇంకో కెనట లేని అలా పైకి వస్తూ ఉంటాడు వెళ్ళదు జీవితం కూడా అలాగే ఉంటుంది ఇదిగో సుఖం సుఖం సుఖం సుఖమంతమైంది దుఃఖం దుఃఖం దుఃఖం మళ్ళీ దుఃఖం పోయి ఇదిగో దుసంత సుఖం సుఖం పోయి మళ్ళీ దుఃఖం ఈ విధంగా వీడు ఈ సుఖ దుఃఖాల ప్రవాహంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు సంసార సాగనే మధ్యలో దేవునికి పూజ ఆ సంసారంలోనే మళ్ళీ ఒక ఆ పూజకి ఫలం వచ్చిందంట పూజ చేస్తున్నప్పుడు సంసారమే పూజా ఫలం సంసారంలో ఫలమే అండి మోక్షరూప ఫలం కానే కాదు కాబట్టి పూజ చేసుకున్నా కూడా సంసారంలో ఉన్నట్టే రెక్క కామ్య కర్మలు చేసుకున్నంతకాలం సంసారంలో ఉన్నట్టే లెక్క అలా చెప్తున్నానంటే మీరు కర్మయోగము ధ్యాన యోగము దగ్గరికి వస్తే కానీ అసలు సంసారం నుంచి బయటపడే మార్గంలో అడుగు వేసినట్టే కాదు అందుకోసం చెప్తున్నాను మీరు సకాలంగా ఎన్ని కర్మలు చేసినా ఎంత భక్తి చేసినా సంసారంలో ఉన్నట్టే లెక్క మీరు నిష్కామంగా ఓ పని చేస్తే మొదలై ఉంది నిష్కామంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ధ్యాన యోగము భక్తి యోగం మొదలైంది అంతవరకు యోగానికి మనకి దూరమే అందుకోసం అలా చెప్తూ ఉంటాను నేను నా చేతస్వం అనుకుంటుంది కదా సో ప్రతి వరకు భావన దానికి అలవాటు పడాలి ఎనివే కాబట్టి ఈ విధంగా సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్న తనను తాను ఉద్ధరించుకోవాలి ఇంకొకడు ఎలా ఉద్ధరిస్తాడు ఇంకొకడు చెప్తాడు రాసి చెప్తాడు ఉద్ధరించడం పని మాత్రం తనకి తానే ఉద్ధరించుకోవాలి ఈత నేర్చుకోవడం ఎలా నేర్చుకుంటారు వాడు అలా అష్టమానం పట్టుకుని మిమ్మల్ని నేర్పుతూ ఉంటే ఇంకా మీరే ఈత నేర్చుకుంటాను వాడు వదిలిపెట్టేయ్ ఈత నేర్చుకునేవాడు వదిలిపెట్టేస్తాడు ఇలా ఇలా కాళ్ళు అవి కొట్టు అని చెప్పేసేసి వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేస్తే మీరు అలా అలా కాళ్ళు అవి ఆడించి మీరు ఈత నేర్చుకోవాలి అంటే నన్ను ఎప్పుడు పట్టుకునే ఉండు కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు అనుకోండి డ్రైవింగ్ వీళ్ళ ముందు ఆ ఇన్స్ట్రక్టర్ కూర్చోబెట్టి మీరు పక్కన కూర్చున్నా నువ్వు డ్రైవ్ చేస్తూ నేను చూస్తూ ఉంటాను అంటే డ్రైవింగ్ వస్తుందండి అలా రాదు కేవలం ఏటో ఈ అధ్యాత్మ విద్య దగ్గరే ఇలా తయారైంది అలా ఇంకెక్కడా ప్రపంచంలో అలాంటిది ఎక్కడా లేదు ఇక్కడ అలా ఎందుకు తయారైందంటే మన యొక్క అలసత్వం వల్ల అలా తయారైంది అలాంటి వేషాలు ఏమి పనికిరావు ఆత్మనాత్మ ఉద్దరే తనను తానే ఉద్దరించుకున్నవోను రథోపనిషత్తు ఏమంటుందో చూసినా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత లేవండి అలా నీరసంగా ఏమో పడుకుండా భోజనం చేయడం మొత్తుగా పడుకుండడం అది బుద్ధిమంతుల లక్షణం కాదు లేవండి ఉత్తిష్టత లేవండి జాగ్రత్త మేల్కోండి ఈ అజ్ఞానం నేను ఇద్దరు ఉండి మేల్కోండి ప్రాప్య వరాలు మహాత్ముల దగ్గరికి వెళ్ళండి నిబోధత తెలుసుకో నన్ను ఎవరినో అడుగుతారు భగవద్గీత చెప్పండి అంట అంటే నేను దాని చెప్పేస్తాను మీరు శ్రీనివారం నాయంతాను శిక్షణకి శివానందాశ్రమానికి ఐదు నిమిషాలు తక్కువ ఆరుకు రండి శిక్ష కాదు ఐదు నిమిషాల తక్కువ వారి గురండి వచ్చి అక్కడ కూర్చోండి నేనే ఇంటికి వచ్చి కూర్చున్నాను ఇక్కడ అలాగే మీరు కూడా ఐదు నిమిషాల తక్కువ వారింటికి వచ్చి కూర్చోండి అని చెప్తా అంటే అలా కాదు మా కాలనీలో చెప్పండి అది మా కాలనీలో చెప్పండి మీ కాలనీలో ఎందుకు చెప్పాలి మా మీ కాలనీ నుంచి మీరు ఇక్కడ ఎందుకు రాదు ప్రాప్త్య వరా చందనా బ్రదర్స్లో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు అలాగే వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన శారీలు ఎలా ఉంటాయి శారీస్ కాబట్టి ఒకరి వరంపడే కాబట్టి ప్రాప్య వరా రైలు ఎక్కాలంటే సిగ్గు మళ్ళీ స్టేషన్కి వెళ్తారా మన ఇంటికి వస్తున్నారా రైలు భగవద్గీత అంటే అల్పలోపు ఉండాలి కాబట్టి ఎక్కడ మనకి జ్ఞానం కోసం దూరం వెళ్ళాలి అవసరమైతే వెయ్యి మైల్డ్ వెళ్ళ వెయ్యి మైల్డ్ అయిన గౌడపాదాచార్యులు ఆయనకి గౌడ ఆయన అసలు పేరు వెంకన్నో పుల్లయోగో ఆయన గౌడ దేశంలో బయలుదేరారు సుఖ మహర్షి కోసం బయలుదేరారు సుఖమహర్షి ఆయనకు గురువు ఈ సుఖ మహర్షి ఎక్కడ ఉంటారు అంటే దక్షిణ కర్ణాటకలో ఉన్నారని చెప్పారు వాళ్ళు కర్ణాటక అంటే ఎక్కడ ఉంటుందంటే అలా నడుస్తూ ఉండండి వస్తుందో నాలుగేళ్లతో ఐదేళ్లతో అంటే ఆయన గౌడ దేశం ఒరిశాలో బయలుదేరి నడక మూడేళ్లతో నాలుగేళ్లతో సుఖ మహర్షి దగ్గరికి వచ్చాడు వస్తే సుఖ ఎందుకు వచ్చావా మీ దగ్గర నేను ఆత్మజ్ఞానం కోసం వచ్చాను ఎక్కడి నుంచి వచ్చామంటే ఒరిశా ఎందుకు వచ్చాను గౌడ దేశానికి వచ్చాను ఎలా వచ్చావు నడిచి వచ్చాను చూడవయా గౌడపాదుడు వచ్చాడు అన్నారు ఆయన నడిచి వచ్చాడు గౌడవేశం నుంచి నడిచి వచ్చాడు కనుక ఆయనకి గౌడపాదుడు అనే పేరు ప్రసిద్ధమైపోయింది ఆయన సుఖమహర్షి దగ్గర జ్ఞానాన్ని సంపాదించి ఆ గౌడపాద కార్యక్రమం మన నృత్య కార్యక్రమం మనం చూస్తాం కాబట్టి తనని తాను ఉద్ధరించుకోవడం కోసం పూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఇంతకీ ప్రయత్నం చేయడం అది కష్టం కూడా ఎందుకంటే ధ్యానం చేశారనుకోండి ఓ పావు గంట వరగ ధ్యానం చేశారనుకోండి ధ్యానం చేసిన దాంట్లో నష్టమే ఉంది ఒక అరగంట సేపు సంసారం యొక్క మక్కి నుంచి బయటపడ్డామా కాబట్టి సంసారంలో కొట్టుమిట్టుగా అడగడానికి ఒక అరగంట తక్కువైతే నష్టమే కూడా సంసారమేండి అక్కర్లేదు తగ్గితేనే మంచిది అలాగే ఒక శనివారం నాడు సాయంకాలం క్లాసులు ఉన్నారనుకోండి ఆ రోజు సంసారం పక్కన పెట్టేసి ఓ మూడు గంటలో నాలుగు గంటలో దానికోసం వినియోగిస్తే అంతకంటే మిగిలిన వారం అంతా మందే కదా టీవీ చూడాలనుకోండి మిగతా రోజంతా ఇరవై నాలుగు గంటలు వస్తాయి టీవీలో ప్రభుత్వం ఆ సినిమాలో సాయంకాలమే చూడక్కర్లేదు కాబట్టి ఆ విధంగా తనను తాను ఉద్ధరించుకోవాలి ఎదరో వాళ్ళు ఉద్ధరిస్తారు తనని తాను ఉద్ధరించుకోవాలి ప్రాపర్టీసు డబ్బు అయితే తండ్రి నుంచి కొడుకు సంక్రమిస్తాయి దాత నుంచి ప్రతిగ్రహీతకి సంక్రమిస్తాయి ప్రాపర్టీసు డబ్బు అటువంటివి కానీ ఆత్మజ్ఞానము ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి రాదు అది మీరు మీ హృదయంలో సాక్షాత్కరించుకోవాలి మరి గురువు ఎందుకంటే దారి చూపించటానికి మాత్రం